శ్రీ గు ఓ పిత్రీ వమృతమస్ అది మంత్రం ఇది చాలా పవిత్రమైన మంత్రం సో ఆ పరమాత్మ గురించి చెప్పేటువంటి చాలా కట్టడం ఇది త్రియో ఉపనిషత్తు శిక్షావల్లిలో వస్తుంది ఈ మంత్రం అయినా వెంటనే ఇంకోర్ వేదాను వచనం అని మొదలం ఇది మంత్రం ఇంకా అక్కడి నుంచి బ్రాహ్మణము మంత్రం వేరు బ్రాహ్మణం వేరు అలాగే అది నేను చెప్పాలనుకున్నది నేను చెప్పాలనుకున్నది అందముదా విశ్వరూప ృకాశు అమృతారణోరీర్షణే మధు శిశ్రువం బ్రహ్మ కో Shurakamme Gopay Om oh Shanti Shanti Shanti Shanti You can do this mantra. It's a mantra. I will say. May Medhaam Mayit Prajaam may may, may Mayit Nishteyo Dathatu Mayit may Prajaam Mayit Prajaam Mayit Nishteyo Dathatu వచ్చిన మంత్రాలు కరెక్ట్ గా చెప్పి వాళ్ళు తగ్గిపోయారు చాలా ఇబ్బందికరంగా కూడా చెప్తున్నారు వెళ్ళడానికి మరీ అధ్వానంగా మనం అదికొచ్చాం లే బాబు ఇక్కడికని ఇబ్బంది అందుకే ఎక్కడికి వెళ్లాలని అని ీ గురుగ్రో నమ య విశ్వసి వేదా జగ నిర్మేతమ సంబంధే విద్యామహేశ్వరం సర్వీకేషే హేసి కల్పయ ప్రదర్శయ ఈ శ్లోకాలు చాలా చాలా ఏం చేస్తుంటారు డేంజర్ డేంజర్ అలాంటి శ్లోకాలు ఎందుకంటే ఆ జీవేశ్వర విభాగాన్ని ఆచార్యులు త్రోషన్ ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు నిద్రపోతున్నాను నిద్రపోతుంటే నేను అనే జీవుడు లేదు దేవుడు లేదు అంటే దీని బట్టి మీకు ఏం తెలుస్తుంది దేవుడు జీవుడు ఒకేసారి వస్తారు జీవుడు దేవుడు కలిసి వస్తారు కలిసి మళ్ళీ విలీనమవుతారు గమనించగ వే మనకుంటాం జీవుడు వస్తాను పోతాం జీవుడు అక్కడే ఉంటాడు అనుకుంటాడు ఊహత పాహ నేను జాగ్రత్తగా చూసుకున్నట్లయితే జీవుడు ఎప్పుడు ఉన్నాడో అప్పుడే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నప్పుడు జీవుడు తప్పనిసరిగా ఉంది తీరు ఎలాగంటే ఇప్పుడు క్షమాయిస్ లెదర్ అని ఒకటి అంటే లెదర్ అది చర్మం చర్మోయిస్ట్ అంటే అది ఒక పట్టు ఒక ఫ్రెంచ్ వర్డ్ పశువు యొక్క చర్మం ఆ చర్మాన్ని తీసుకుని ఆ చర్మాన్ని ఎలా తీసుకుని ఇదే అనుకోండి చర్మోయిస్ట్ లేదని దీనికి ఛార్జ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత ఉంది అనేది కనుక మెషర్ చేస్తే జీరో ఉంటుంది న్యూట్రల్ గా ఉంటుంది ఛార్జ్ న్యూట్రల్ గా ఉంటుంది అప్పుడు దాన్ని ఏదైనా ఒక ఈ గరుకు కాగిత ఉంటారు చూడండి అది తీసుకుని ఇలా ఇలా రబ్ చేస్తారనుకోండి రబ్ చేసి మళ్లీ ఎలక్ట్రిసిటీ మెషర్ చేస్తే అది అక్కడ ఛార్జ్ అవుతుంది పాజిటివ్ ఛార్జ్ అవుతుంది ఈ గరుక్ కాగితాన్ని మెషర్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ అంటే ఎవరైనా న్యూట్రల్ గా ఉన్న సర్ఫేస్ ఐటమ్స్ ఈ రబ్బింగ్ వల్ల ఎలక్ట్రాన్ సూడు దాంతో సర్ఫైస్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది ఎలక్ట్రానిక్ నెగిటివ్ చార్జ్ పాజిటివ్ ఛార్జ్ వచ్చి నెగిటివ్ ఛార్జీ రాకుండా ఉంటుందా నెగిటివ్ చార్జ్ వచ్చినప్పుడు పాజిటివ్ ఛార్జీ రాకుండా ఉంటుందా నెగిటివ్ వచ్చిందంటే పాజిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందంటే నెగిటివ్ వస్తుంది ఈ బ్యాంక్ వాళ్ళు సాయంకాలం కూర్చొని టాలీ చేస్తారు మెంబర్ టాలీ అవ్వాలండి ఒక పావులో తేడా వస్తున్నా ఎలా దొరుకుతుందండి బ్యాంక్ కూడా తేడా రాకుంటాయి తాలీ అవ్వాలి డెబిట్ ఎంత ఉంటుందో క్రెడిట్ అంత ఉండాలి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టాలీ అవ్వాలి అలాగే జీవుడు దేవుడు టాలీ అవుతారు జీవుడు ఉన్నప్పుడే దేవుడు ఉంటారు దేవుడు ఉన్నప్పుడే జీవుడు ఎందుకంటే నేను పాట పాడి అన్నీ హిందీ పాట దీంతో రెండు సమస్యలు ఒకటే అది హిందీ పాట తెలుగు పాట కాదు రెండు పాడేవ్ నేను అది కోసం అంజాది పాడి పాట మానేశారు పాటతే ఎలా పాడాలంటే దేవా సునా దేవా అని పాడే దేవుడి గురించి ఎప్పుడైనా విన్నారా దేవుడి గురించి ఎప్పుడైనా విన్నారా దేవుడు గురించి ఎప్పుడైనా విన్నారా జీవుడు లేకుండా అని పాఠ కాబట్టి జీవుడు లేనప్పుడు దేవుడు ఉండడు దేవుడు లేనప్పుడు జీవుడు ఉండడు ఈ భేదము ఈ భేదము నిద్ర ఏమి లేదు నిద్రలో లేదు నిద్రలేస్తూనే నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త అవస్థలో వచ్చింది కదా కాబట్టి నిద్రలో లేనిది నిద్రలేస్తూనే వచ్చిందంటే అది మీ లోపల వస్తుందా మీ బయట వస్తుందా మీ లోపలే వస్తుంది మీ అందే వచ్చిందా ఆ పేటలు అంటే ఏదైతే మాట మీరు నిద్రలేస్తాకు తెలివి వస్తుంది తెలివి వస్తూనే టోటల్ సమష్ ప్రకాశిస్తుంది ప్రకాశించడం అంటే తెలియ ప్రకాశిస్తుంది ఇప్పుడు ఈ సమష్టినంత ప్రకాశింపజేసే వెలుగు ఆ చైతన్యం నేను అని మీరు అలా తెలుసుకో అలా తెలుసుకుంటే అప్పుడు అర్థం ఏంటి అనమాట అహం బ్రహ్మాస్మి అవుతుంది సకల సమష్టిని ప్రకాశింపజేసే ఆ చైతన్యం మేనే అనేదానికి ఆ మాటకు అర్థం ఏంటి అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అంటే అదే ఆత్మనాదే కానీ వీళ్ళు అలా తెలుసుకోమస్టి ఒక దేహం కూడా ఉంది ఆ సమస్యలో వీళ్ళు అజ్ఞానం చేత ఆ ఒక్క దేహంతో అధ్యాసలో పడతారు అధ్యాసంటే ఐడెంటిఫికేషన్ దాంతో మమేకమవుతా ఐడెంటిఫికేషన్ తెలివి ఎవరైనా చెప్తారా మేము ఎవరైనా ఐడెంటిఫికేషన్ ఇది నా ధిక నేను వాడితో ఉంటాను ఎప్పటి తెలుగు ఏదైనా ఆలోచించి మమేకమగుతా అని నేను అర్థం మమేకము తెలుగు సంస్కృతం దాదదు మమేకమగుతా అంటే నీకు అర్థమైందా ఇంకా సమస్య దొరకదా కాబట్టి ఒక దేహం కూడా సమష్టితో పాటుగా ఈ దేహం ప్రకాశిస్తుంది అంటే తెలుస్తుంది ప్రకాశించడం తెలుస్తుంది వెంటనే మనం అజ్ఞానం చేత దేహమే నేను అని అనుకుని కూర్చుంటాను అప్పుడు జీవుడు పుట్టుకొస్తాడు దేహ తాదా నుండి జీవుడు వేయిస్తాడు అంటే దేహమును తాను అనుకునే ఆ ఎగుక ఆ పరిచ్ఛన్న ఎగుక జీవుడవు అప్పుడు వీరెప్పుడైతే జీవుడుగా సెపరేట్ అయిపోయారో ఆ సమష్టి అంతని ప్రకాశింపజేసే ఎనుక దేవుడు ఇందులో జీవుడు అవ్వాలి అవతలే దేవుడు వస్తాడు జీవుడు ఎలా అయ్యాడు వీడు దేవుడు సృష్టించాడు కాబట్టి అయ్యాడు అంటాడు పౌరాణికుడు పౌరాణికుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు అతనికి పంపిస్తాడు ఈ జీవుడు ఎలా అయ్యాడంటే తన ఎందు అజ్ఞానము చేత జీవుడై అంటే తనను తాను జీవుడుగా కల్పించుకుని అప్పుడు సమష్టి ప్రకాశింపజేస్తే సమష్టిని ప్రకాశింపజేస్తే దేవుడిని కల్పిస్తాడు ఆ విధముగా జీవేశ్వేతము కల్పయతే పూర్ణ నాభావాన్ పృథక్మి వాక్యాధ్యాత్కాశ్యవ య విద్య స్మృతి ఎటువంటి కల్షణ స్మృతి అటువంటి సకల్పం చే ఈ విధంగా తనని తాను దీవుడుగా బ్రేక్ సెపరేట్ చేసుకోవడం అనే కండిషన్స్ లో వీడు బ్రతిగాడు తప్పితే ఆ పనేం చేస్తాడు నిద్రలేస్తాడు కాబట్టి నేను దీన్ని సరళంగా చెప్తా చూడండి మీరు నిద్రలేస్తారు ఒక సమస్యని మీరే ప్రకాశింపజేస్తారు కానీ ఆ సత్యాన్ని తెలుసుకోలేక ఆ సమస్యలో ఒక చిన్న వ్యక్ష్టిని పట్టుకుని ఇదే నేను అనుకుని మిమ్మల్ని మీరు విడదీసుకుని ఆ సమస్యకి ఒక దేవుణ్ణి మీరు కల్పించి పెడతారు ఈ విధముగా జీవ ఈశ్వర భేదమును కల్పిస్తారు ఇక్కడ ఈయన చెప్తున్న మాట ఏంటంటే ఈశ్వరుడు సర్వజ్ఞుడు జీవుడు అల్పజ్ఞుడు అని కదా అంటే ఆయన అంటున్నాడు గుడిని మెంగిని వాడికి గుడిలో లింగాన్ని వింగాణాలు ఎక్కే జీవుడు ఈశ్వరుడు అనే కల్పించిన అజ్ఞానము ఆ జీవుణ్ణి అల్పజ్ఞుడుగాను ఈశ్వరుణ్ణి సర్వజ్ఞుడుగాను కల్పించలేకపోతుందా అది ఇంత పెద్ద కల్పన చేసిన అజ్ఞానము ఆ చిన్న కల్పనని చేయలేకపోతుందా అని కోప్పడుతున్నాడు ఓకే శ్లోకం చూద్దాం సర్వజ్ఞత్వాది కల్పయత్వా ప్రదర్శయ ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపుల్ ఇది కేవలము జీవ ఈశ్వర భేదములకు మాత్రమే వర్తిస్తుందని నేను అనుకోను అన్ని సందర్భాల్లో ఇదే ప్రిన్సిపుల్ వర్తిస్తుంది ఫలానా వాడు శత్రువు అని మీరు అంటారు ఆ శత్రువుని మీరే కల్పించినారు మిత్రుడు మీరే కల్పించినా కల్పనే సర్వము కల్పనే సో ఒక బయలాజికల్ ప్రాసెస్ లో ఒక బయలాజికల్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ సృష్టి అంతటా కూడా ప్రపంచమంతటా ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో పురుషుడు స్త్రీ ఒక శిశువు ఉదయిస్తాడు ఆ శిశువుని వీడు ఒక పర్టికులర్ శిశువుని వీడు ఏం చేస్తాడు కొడుకు అని అంట స్వా స్వాని కల్పిస్తాడు ఎప్పుడైతే స్వాని కల్పించాడో మిగిలినంతా పరా అయిపోతుంది డివిజన్ వచ్చేస్తుంది ఆ డివిజన్ అలాగే పుట్టుకొచ్చా తర్వాత దీంట్లో నేను చాలా చెప్తూ ఉంటాను నేను అలాగే చెప్తూ ఉంటాను నాకు భగవంతుడు నోటిచ్చాడు నేను చెప్తాను ఎందుకు చెప్తున్నా ఐడియా అర్థంగా ఎవడు గ్రహిస్తున్నాడా ఎవరు గ్రహించట్లేదా అని అప్పుడు కూడా అనిపిస్తుంది ఎన్ని జీవన గ్రహిస్తాడని కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఒక కల్పన మీరు చేశాడనుకోండి ఇది కల్పన అని ఒక సెన్స్ మీకు ఉన్నట్లయితే ఇంకా ఆ కల్పన ముందుకు వెళ్ళదు దానికి చెలవలు పొలవలు ఉండవు అది కల్పన అని నేను ఎప్పుడైతే తెలుసుకోలేకపోతానో ఇంకా దానికి అలా చెలవలు పొలవలు చెలవలు పొలవలు అలా ఉంటాయి సో ఆ మొట్టమొదటిది కల్పన అని గుర్తిస్తే ఇంకా సరదరగా చెలవలు పొలవలు అనడం అనే దోషం ఉండదు అప్పుడు మీరు ఆ కల్పన నుంచి బయటపడే అవకాశం ఉంటుంది దాని అలా ఎక్కడెక్కడకో ఎక్కడెక్కడకో ఎక్కడెక్కడకో తీసుకుపోతే ఇంకా మళ్లీ బయటపడడానికి అవకాశం కూడా ఉండదు అది నేను దృష్టాంతం చెప్తే అని చేత వినివేర్చుకున్నాను కాబట్టి ఆ ప్రారంభ దశలోనే ఇది కాలుస్తానా అని నేను అనుకుంటే అక్కడతో ఆగుతుంది లేకపోతే అది ఎక్కడెక్కడో విడుతుంది అది ఒకప్పుడు అది ఎక్కడి దాకా ఈ ముక్కులు మనం విని సిగ్గుపడేంత పరిస్థితి కూడా తీసుకుంటారు చాలా ఈ కన్నీ ఉపాసక జ్ఞానం యొక్క సంబంధం లేకుండా కర్మ ఉపాసనలను ముందుకు తోసుకుపోయే వాళ్ళు ముఖ్యంగా పురాణ గాథలను అలా ముందుకు తోసుకుపోయే వాళ్ళు ఆ ఒరిజినల్ కల్పన అనే దాన్ని దాటేసి ఎక్కడెక్కడకో వెళ్ళిపోయి ఎక్కడో కూరుకుపోయి ఉండిపోతాడు సో సేవతో చీర కడుతుంది అంటాడు ఆ చీర వేలం వేస్తాడు తర్వాత ఇంకేదో అంటాడు ఇంకేదో అంటాడు ఎవరికి చీరకడుతుందన్నవాడు ఇంకా ఏమిటో అంటాడో మీరు ఊహించుకోండి ఇంకా లక్ష అంటే సతే ఆకాశమునముండి శంభం బులుండి అంటూ అలాగా శీతాద్రి పెక్కు పొంగులు భ్రష్ట సంపాతము ఆ పడిపోవడానికి ఇంకా అలా పడిపోతున్నాడు కాబట్టి జీవుణ్ణి దేవుణ్ణి ఒకే పరమాత్మతత్వం జీవుడు దేవుడు అనే విభాగాన్ని కల్పించిన మనగాడు ఆ జీవుడు అల్పజ్ఞుడని దేవుడు సర్వజ్ఞుడనే కల్పించలేకపోతాడా ధర్మిని కల్పించిన వాడు ధర్మమును కల్పించలేకపోతాడా ధర్మినే కల్పించేస్తే ధర్మాన్ని కూడా అంత సర్వ్ఞే కల్పయ్యా ప్రదర్శే ధర్మిణం కల్పలే కారణ శ్లోకం విషయంతో ఉచి ఈశే ఈశ్వరుని ఎందు సర్వజ్ఞత్వాధిక సర్వజ్ఞుడు మొదలైన ధర్మములను ధర్మమును కల్పయు కల్పించి ప్రదర్శయ మన ముందు పెట్టును ఏమిటి ఏమిటది వెనకాల శ్లోకం చూసుకోవాలి శంకాళ శ్లోకంలో మీకు ఏం కనపడుతోంది మహామాయ అని కనపడుతోంది కదా అదే ఆ మహామాయ ఆ శ్లోకానికి ఒకదానికొకటి కనక్టారు కదా ఆ మహామాయ ఏం చేస్తుందంటే ఈశ్వరుణ్ణి కల్పిస్తుంది ముందు అంటే జీవుడు ఈశ్వరుడు విభాగాన్ని కల్పిస్తుంది కల్పించి ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు అనే ఆ ఈశ్వరుని సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి ధర్మములను కూడా కల్పిస్తుంది ఓకే అంటే మీరు అన చూద్దాం ఇంత కల్పన ఎలా చేస్తుందండి ధర్మినే కల్పించగానే ధర్మాన్ని కల్పించటం అదేమి అదేమీ బరువు అయిపోతుందా ధర్మినే కల్పించేసిన వాడికి గుడిని మింగిన వాడికి గుడిలోని లింగం ఇబ్బంది మింగడం ఇబ్బంది అవుతుందా అని అంటున్నారు యా ఈశ్వరుని కల్పయేటు కల్పించునో అయకుమ కల్పనే సర్వజ్ఞత్వము మొదలైన ధర్మములను కల్పించుట ఎందు బరువు కహ ఎక్కి అంటే బరువు లేదు ఈశ్వరుడు జీవుడు కంటే వేరు అని కల్పన చేసిన వాడికి ఆ ఈశ్వరుడు సరపరించడు వీడు అలపరిచినడు అని కల్పించడం ఇంత పని ఉంది ఈశ్వరుడు పసుమంది కట్టుకుంటాడు అని కల్పించిన వాడికి ఆయన ఏమో మెళ్ళో హారం నడుచుకుంటాడు కిరీటం పెట్టుకుంటాడు చెవులకి కుండలాలు పెట్టుకుంటాడు భుజములకు అంగదములు పెట్టుకుంటాడు చేతులతో కంకణాలు పెట్టుకుంటాడు రేళ్లకు ఉంగరాలు పెట్టుకుంటాడు చేసుకుంటాడు ఊరేడుతాడు ఏదో ఊరేగుతాడు గుర్రం మీద వడుగుతాడు ఎక్కడికో ఉంటాం అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా అంత డౌన్ కో తర్వాత డౌన్ ది స్ట్రీమ్ ఆ ప్రవాహంలో ఎక్కడికో తీసుకుపోయిన తర్వాత అయ్యా ఒరిజినల్ కల్పన మీద వచ్చిందని బాబు అని చెప్తే వాళ్ళు కొట్టుకుని కొట్టేస్తారా ఏ సందులోనూ పెట్టే యజ్జులతో ఆడతారు కదా సంక్రాంతి పేరు చెప్పేది లేదా ఎద్దులను అలా ఎదుగురా అంటే శ్రీకృష్ణుడు ఆడేడు అధికారు మేము ఆడుతున్నాం శ్రీకృష్ణుడు రాగేడని ముందు కలిపి శ్రీకృష్ణుడు ఆడ ఎక్కడైనా గేతలో చెప్పాడు ఆయన శ్రీకృష్ణుడు నేను ఇలా పుష్కెట్టాను వాటి ఎముకలు వాటి కొమ్మలో పట్టుకున్నాను ఆయన చెప్పాడు మీరు కూడా అలా పట్టుకోండి అలా ఎలా చెప్పాడు అంటే తీసుకుపోవడం దాన్ని ఎక్కడికో తీసుకుపో అంటే ప్రభ అంటే జ్ఞానము జ్ఞాన ప్రకాశము అర్థం జ్ఞాన ప్రకాశము అయితే మీరు సర్కార్ డిస్ట్రిక్ట్స్ కు వెళ్లి ప్రభావం ఏటో చెప్తారు మళ్ళీ ఇంకోసారి అందామా ఈశే ఈశ్వరుని ఎందు మహామాజ నా మాటను పై నుంచి తెచ్చా సర్వజ్ఞత్వాధికం సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు మొదలైన ధర్మమును కల్పత్వా కల్పించి ప్రదర్శయటు మన ముందు పెట్టును యా ఏ మాయ ధర్మిణం ధర్మిని కల్పయేటు కల్పించునో అశా ఈ మాయకు ధర్మ ధర్మములను కల్పించుట రు కన్వయే యా మహాయాన్మనం కల్పలే అర్మకల్పన భాగ అంటే ఇక్కడ ఈ టాపిక్ ఈ సెక్షన్ ఈ చాప్టర్ ఏమిటంటే కూటస్థ దీపం అంటే ఉన్నది ఒక వెలుగు ఉన్నది ఒక వెలుగు దాంట్లో మార్పులు చేర్పులు ఉన్నావు అది కూర్చొస్తాం అది మీలుగు ఉన్నది ఆ వెలుగు ఇప్పుడు సినిమాకి వెళ్ళారు ఆ తెర మీద చూస్తున్నాను తెర మీద ఎన్ని వెలుగులు ఉన్నాయి ఒక్కటే వెలుగు అవునా మీరు ఏం చేస్తారు మొట్టమొదట హీరోని కల్పిస్తారు హీరోని కల్పి మాకు చిన్నప్పుడు హీరోని ఎలా కల్పించి ఎవరో ఒక పిల్లాడు కొడతాడు ఎవరికి ఒక దంపతులకి ఒక పిల్లవాడు కొడతాడు ఆ తెల్లవాడు పుస్తకాలు పెంచుకుని తిరిగి పెద్దవాడు పుస్తకాలు పెంచి బుధాన్ని స్కూల్ కు మళ్ళీ ఐదు నిమిషాల కాలేజీ నుంచి హీరో వాపసు వస్తాడు అంటే ఈ కుర్రాడే తెల్లవాడు అవుతాడు అది మేము సభట్లు కొట్టి మేమంటే సేమ్ ఈ కొద్ది వాళ్ళు ఆయన టెకప్ చేసుకుని వచ్చి చిన్న పిల్లాడు వెళ్ళి వాళ్ళు స్కూల్ కి అచన నాగేశ్వరరావు గారు టెకప్ చేసుకుని వచ్చి అంటే ఐదు నిమిషాల్లో ఇరవై సంవత్సరాల కాలం గడిచింది నాయకుడు వచ్చింది ఈ లోపల నాయిక నాయకంటే సదవిద్యా దేవి గారు ఉంటారు ఆవిడ ఆవిడ సైకిల్ మీద తెలివి మీద ఇటువైపు నుంచి ఆదర్శకు నాయకుడు రావాల్సినదే ఈ నాయకుడు ఈ నాయిక ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ కల్పన కాదు ఉన్నది ఒక్క వెలుగు ఒక్క వెలుగు నందు నాయకుడిని కల్పించింది తర్వాత నాయికను కల్పించాక ప్రతి నాయకుడిని కల్పించకుండా సినిమా ముందుకు సాగుతున్నాయి ప్రతి నాయకుడినే పెట్టాలి ప్రతి నాయకుడు అని ఆర్ నాగేశ్వరరావు గారు ఒక ఇప్పుడు వాళ్ళకి తెలియదు కూడా ఆయన ఒక ఆయన ఉండేవాడు ఈ యంగ్ పీపుల్ దే ఓన్ పీపుల్ నో ఆయన ప్రతి నాయకుడు ఆయన వస్తాడు ఆ తర్వాత ఈ కథ రెండున్నర గంటల సేపు నడు వస్తుంది ఆ తర్వాత ఇంటికి వాడు అదే ఆ కల్పన అక్కడితో పూర్తయ్యాయి అంత కల్పనే కదా ఇప్పుడు జరుగుతున్న చర్చ అలాంటి నీ లోపల ఒక మెలుపురు ఎరుక నేను నిద్రలు వేసేటప్పుడు తెలవాడు కానప్పుడు నిద్రలు అయితే కదా అప్పుడు అది ఆ వెలుగు వెలగడం అది ప్రకాశించడం ప్రారంభించింది ఆ ప్రకాశములో సకల జగత్తు ప్రకాశిస్తుంది ఆ ప్రకాశము ఒక్కటి దానిలో మార్పులు చేతులు ఏముండవు అది కూటస్థేవుడన్నా అదే జీవుడన్నా అదే దెయ్యం అదే అదే అసురుడన్నా అదే రాముడన్నా అదే రావణుడన్నా అదే కాబట్టి అది ఇక్కడ ప్రకటన అధ్యాత్మ ఈ పాఠం ఇలా ఉంటుంది ఓకే ఇక్కడ ఫోటోస్థ చైతన్యము అద్వయము అని చెప్పుడు తాత్పర్యం అధ్యయన మీరు ఏం చెయ్యాలి అని చెప్తున్న వాళ్ళు ఏం చెయ్యాలి తస్మాత్ కుతర్ం సజ్యుముక్షు్రుతిమాశ్రయే శ్రుతీవేశం ప్రదర్శతం కాబట్టి మీరు పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్లన్నీ కట్టి ఏం చెప్తుందో దాన్ని పట్టుకోం ఓకేనండి బాబు మరి చెప్పండి అదేమిటో శృతి ఏం చెప్తుందో అది చెప్పండి పట్టుకుంటాం మనం పట్టుకున్నది కానీ జీవుడు ఈశ్వరుడు అనే భేదము మాయా అంటే అజ్ఞానము కల్పిస్తుంది అని శృతి చెప్తుంది దీని మీద మీరు ఆలోచన సందర్భించారు ఆలోచన మీరు ఎలా ఆలోచిస్తారు దేవుడు ఉన్నాడు నేను దీవుడిని దేవుడు దేవుడు సర్వజ్ఞుడు కదా దేవుడు సర్వజ్ఞుడని మీరు చెప్పే ముందు మీరు ఒక మాట అనుకోవాలి ఏమన్నా నేను అల్పజ్ఞుడను అనుకో తెలియుట తక్కువ తెలియట నేను తక్కువ తెలియదు అందుకోసం ఆయన సర్వము తెలుసున్నవాడు అని అనుకోవాలి నేను చిన్నప్పుడు సుబ్రహ్చ దగ్గర ఏదో చదువుకుంటూ ఉండేవాళ్ళం మాకు జేబులో ఎప్పుడూ అనాకాశం కూడా ఉండేది కాదు ఓ మాటిపోయిన షర్టు ఓ లెక్కలో వేసుకుని ఆ రోడ్ లోపల దిగుతూ చదువుతూ సంస్కృతము స్వేదం మటుము గట్టిగా తెలియవాళ్ళు మా అక్కడక్కడ పెద్ద మంచి తెల్లటి లాల్చి తెల్లటి గ్లాస్ కోపల్ పంచ అది కట్టు కనపడిన కనపడితే నేను అనుకునేవాళ్ళే వీళ్ళందరూ సంపన్నులు అని అనుకునేవాడు వాళ్ళు సంపన్నులు డబ్బున్న వాళ్ళు అయితే తర్వాత నాకు అర్థమైంది వాళ్ళు డబ్బున్న వాళ్ళని అనుకుంటున్నానంటే నేను భేదవాడిని కూడా అనుకుని ఉండాలి అదే అలాగే అనుకున్నాను నేను పేదవాడిని వీళ్ళందరూ సంపద సరే అయింది అక్కడ హై స్కూల్ అయింది ఏదో కాలేజీ వెలక పెట్టడం యూనివర్సిటీకి వెళ్ళాను అప్పుడు క్రమంగా నాకు ఒక సంగతి అవడం ప్రారంభించింది నేను అనుకున్నంత భేదవాడిని కాదేమో వీళ్ళు అనుకున్నంత సంపన్నులు కాదేమో అని అనిపించింది ఉంటే అలాగా ఫ్లాష్ లాగా అనిపించింది ఏదో సందర్భాన్ని పెట్టింది ఆ తర్వాత క్రమంగా ఆ ఐడియా బాగా ఫిక్స్డ్ అయ్యి మనం వేదవాళ్ళము కాదు వీళ్ళు సంపన్నులు కాదు అని తెలిసి అర్థమైన మీకు పెడతాను అంటే ముందు నేను అల్పజీవులనాన్ని అనుకోవాలి అనుకుంటే మీ ముందు ఒక ఐడియల్ ఒక ఆదర్శం కనబడుతుంది ఏమిటి ఆదర్శం తక్కువ తెలుసున్న వాడికి ఆదర్శం ఏంటండి ఎక్కువ తెలిసి ఉండుట ఒక ధర్మం నా శక్తి తక్కువ వాడికి ఆదర్శం ఏమి ఎక్కువ శక్తిని కలిగి రెండవ ధర్మము నేను చేతగాని వాడిని అన్నీ చేతనై అది మూడవ ధర్మం నాకు ఏదో ఏదో ఒక భార్యతో మ్రతుకు నేర్చుకుంటూ వస్తున్నాను ఇద్దరు ముగ్గురు అనేక మంది భాగ్యాలను కలిగి ఉంటుట అది ఒక ఆదర్శం ఈ ఆదర్శాలన్నీ మూట కడితే ఏమవుతుంది దాని పేరే చెప్పండి దేవుడు అర్థమైందా దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో అర్థమైందా ఇన్ని ఆలోచనల నుంచి వచ్చాడు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వచ్చాను ఈ మాట ఎవరు చెప్పారో తెలుసిన స్వామి వివేకానంద చెప్పాడు చాలా బాగా నిరూపించారు చక్కగా నిరూపించాడు ఆయన ఏమన్నా ప్రపంచంలో హ్యూమన్ సొసైటీస్ ఎన్ని ఉంటాయి అన్నింట్లోనూ కూడా వెర్ ఇస్ ద ప్రిన్సిపుల్ గాడ్ అండ్ దట్ గాడ్ ఈ ఆల్వేస్ అన్ ఐడియల్ విజువలైజ్డ్ బై ది హ్యూమన్ మై మనమ మస్తిష్కము ఒక గొప్ప ఆదర్శాన్ని విజువలైజ్ చేస్తున్నా ఆ ఆదర్శమే దేవుడు అంటారు దానికే దేవుడు అంటారు నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో వేద పండితులను చూసి నేను స్థన్నైపోయేవాడిని ఈ వేదాలంతానే వీళ్ళు అలాగా ముక్క తిప్పుకోకుండా ఎంతటి సమర్థులో వీళ్ళు అని కానీ సన్నైపోయి మనం ఎందుకు పలికిరాము వాళ్ళు ఎంత విద్వాంతులు అని అనుకున్నారు క్రమంగా రెండు సంగతులు తెలిసారు ఏమిటి మనము కట్టచ్చు పట్టు ఓ ఉరు పట్టుకొచ్చినట్లయితే మనము కొంత ఆ ఘన ఆ ఘనస్థానానికి చేరుకోవచ్చు తర్వాత వాళ్ళు కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు అని అంటే అంతకు ముందు ఏ డివిజన్ అనుభవానికి వచ్చినదో ఆ డివిజన్ అంత కరెక్ట్ కాదు అని తెలుసు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసు అండి కేసు మీరు చూసుకోండి మిమ్మల్ని మీరు తక్కువగా అచనా వేసుకోవడం మానే నేను అల్కూడను ఎందుకు అనుకోవడము చెప్పు చూడగా ఈ దేహమే నువ్వు దేహం కాదు కా దేహం అయితే నువ్వు దేహం కాకపోతే అల్ కూడా రుక్కు అవుతావు నేను పుట్టి ఇచ్చేవాడను అతను నువ్వు పుట్టివాడము కాదు దేహము పుట్టి నేను సుఖిని దుఃఖిని పొరపాటు మనస్సులో సుఖ దుఃఖములు వచ్చిపోతూ కూడా అజ్ఞానం లేని వస్తాయి సుఖం అది సహేతుకమైన సుఖము కాదు దుఃఖం వచ్చినప్పుడు అది సహేతుకమైన దుఃఖము కాదు కల్పనలే మనస్సు యొక్క కల్పనలే మనస్సుకే మాయా అని పేరు అది మీరు కాదు అయితే మరి జ్ఞానము అజ్ఞానము జ్ఞానము అజ్ఞానము గ్రెయిన్ సెల్స్ లో ఉంటాయి ఈ సెల్స్ ఉంటాయి లోపల బుద్ధి ఉంటుంది చూసారా ఏమైనా ఉందా ఒకసారి అసలే లేదా అబ్సేజ్ వేకెంట్ అని బోధ పెట్టే మ్యాటర్ ఉంటుంది గ్రే మేటరు ఆ గ్రే మేటర్ లో జ్ఞానము అజ్ఞానము నవ్వు మీరు గ్రే మేటర్ కాదు మీరు యుట్ గ్రే మ్యాటర్ ఇప్పుడు నేను నాలుగు చెప్పాను ఈ నాలుగు మీకు అప్లై చేసుకుని మీరు ఏ చెప్పారు దేహము అల్పము మీరు అల్పులు కాదు దేహము పుట్టి గిట్టుంది మీకు పుట్టుటా గిట్టుట లేవు బ్రెయిన్ సెల్స్ కి అజ్ఞానం ఉంటుంది జ్ఞానము అజ్ఞానం అనే ద్వంద్వం ఉంటుంది మీరు ఆ రెండు ద్వంద్వములకు అతీతమైన శుద్ధ చైతన్య స్వరూపులు సుఖ దుఃఖాలు మహస్సుకుంటాయి అవన్నింటికి అతీతమైన ఆనంద స్వరూపం మీది ఇప్పుడు చెప్పండి మీకు దేవుడికి తేడా ఏమిటి చెప్పండి దయచేసి తేడా ఏమి లేదు ఇది ఈ సత్యాన్ని తెలుసుకోలేక అజ్ఞానం చేత అతి చెలివితేటలు అతి అజ్ఞానం ఉన్నవాడికి అతి తెలివితేటలు తోడైతే వాడిని పట్టుకోవడం కష్టం వాడు అన్ని రకముల చెడు తర్కములను ముందు ప్రవేశపెట్టాయి జీవేశ్వర భేదమే సత్యమని పెట్టు కూర్చుంటాడు వాళ్ళని ఎవ్వరూ టచ్ కూడా ఆ స్టేజ్ ని తప్పుడు తర్కముల నన్నిటిని కట్టి పెట్టేసి మీరు శృతి ఏం చెప్పిందో దాన్ని పట్టుబోతుంది శృతి ఏమని చెప్పింది తత్వవశీ అనేది ఈ తత్వవశీ అనే దాన్ని ఇతరజల మహారాజ్ మొదలైన మహాపురుషులు చాలా బాగా వర్ణించారు నేను మిమ్మల్ని అడుగుతా చెప్పండి మీరు మీరు ఇప్పుడు మీరు మీ జీవితంలో ఇప్పుడు ఏమి కావాలనుకుంటున్నారు ఏమి కావాలనుకుంటున్నారు అంటే ఏమి కావాలనుకుంటున్నాను పుణ్యం కావాలనుకుంటున్నాను ఆ పుణ్యం నువ్వే సుఖం కావాలనుకుంటున్నాను అది నువ్వే స్వర్గం కావాలనుకుంటున్నాను అది నీవే నీ చైతన్యంలో భాగంగా అంతర్గతంగా నీలోనే ఉన్నది శాంతి కావాలనుకుంటున్నాను అది నీవే దేవుడు కావాలనుకుంటున్నాను అది నువ్వే రాబాబు దేవుడు అంటే ఏమిటో నీకు అది నువ్వే ధర్మం కావాలనుకుంటున్నాను అది నువ్వే పూర్ణత్వం కావాలనుకుంటున్నాను అది నువ్వే బంగారం కావాలనుకుంటున్నాను తెలుసుకుంటే అది నువ్వే తెలుసుకుంటే బంగారం కూడా ఇది కూడా నీవే బంగారము నీవే వెళ్ళి అని తెలియక బయట ఉన్న వాటి కోసం గడపంలాడుతున్నాం అంతటి నుంచి ఏమీ లేదు ఇది తత్వ మనిషి అయితే కాబట్టి కాబట్టి జీవుడు ఈశ్వరుడు వీటిని ఆ డివిజన్ ఆ తేడాన్ని నిలబెట్టేటువంటి తక్కువ ఏంటంటే ఆరు ఊర్ములు ఉన్నాయి షడూర్మయ అని ఉన్నాయి ఏమిటది ఆకలి దప్పికలు రెండు సుఖ దుఃఖములు రెండు ఇంకో రెండు ఉన్నాయి కుట్టుక చావులు రెండు అక్కడ మొదలు పెట్టాలి కుట్టుక చావులు ఆకలి దప్పికలు సుఖదుఖములు ఇది నాకున్నాయి దేవుడికి ఇది లేవు కాబట్టి దేవుడు వేరు నేను వేరు అవునండి ఆ సరే బాగా ఉంది ఇప్పుడు చూడు చావు పుట్టుక చాలు దేహానికి ఉన్నాయి నీకు కాదు ఆకలి గట్టిక ప్రాణానికి ప్రాణమయానికి ప్రాణమయ కోశానికి లేవు సుఖము దుఃఖము మనోమయ కోశానికి లేవు ఇప్పుడు నీకు దేవుడికి తేడా ఏట మహారాజు పల్లకీలో నిలి అర్ధనంగా అంటే బులం మీద వస్త్రం లేకుండా నడుగుతూ మాత్రమే వస్త్రం బిగించి నేలని చదువు చేస్తున్నాడు విత్తనాలు వేయటాడు రైతు ఆ మహారాజు వీడి దగ్గరకు వచ్చాడు వచ్చి ఏమా నీకు నాకు తేడా చేయటాన్ని అడిగాడు అడిగాడు అనుకోండి అంటే వాడన్నాడు ఆశ్చర్యపోయి చూశాడు ఈయనెవరు వచ్చాడు మహారాజు మీరు మహారాజును నేను రైతు పూల నేను అని చెప్పేశా అంటే అప్పుడు మహారాజు ఏం చేశాడు ఆ హిండి ఉప్పి పక్కన పారేశాడు పంచని ఇలాగే పైకి బిగించి కట్టాడు వాటి చేతిలో ఉన్న పాలు తీసుకుని కొట్టడం ప్రారంభించాడు ఇప్పుడు నీకు నాకు తేడా లేదండి ఇప్పుడు తేడా లేదు లేదు మహాను కాబట్టి ఒక అంగీ వేస్తే ఓ పాలకీలో కూర్చుంటే ఓ టైటిల్ పెట్టుకుంటే మహారాజు అయ్యాడు లేకపోతే వీడు మనిషే వాడు మనిషే వాడేమో గుణపమును పారా పట్టుకుంటే పూల అయ్యాడు వాడు గుణపము పారా పక్కన పారేసి వీడు అంగీను పాలకి పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరికీ తేడా లేవే లేదు అలాగే ఈ షడూరు మురు అనే భేదము జీవుడి తీసేస్తే దీవుడికి ఈశ్వరుడికి భేదము ఏమే లేదు కాబట్టి భేదాన్ని బలం చేసే ఆర్గ్యుమెంట్స్ ని పట్టుకోవద్దు భేదాన్ని చెప్పేసి తిరిగి పట్టుకోవద్దు అని చెప్పారు